ఆది నారాయణా నాకు నభయమీవే కాదని తప్పులంచక కరుణానిధి తుదకెక్క నింద్రియపు దంగలకు తాపిచ్చితి ఎదుటికి రాగా నీవేమందువో మదించి నాలోనుండగా మరచి తినే నిన్ను ఇదే కానుకీయగా నీవేమందువో పక్కన నీ ఆజ్ఞదోసి పాపములెల్లా చేసితి క్కడనే మొక్కగా నీవేమందువో దిక్కు ఉండగా పరదేవతల కొలిచితి నెక్కుని రక్షించుమంటే నీవికనేమందువో తొట్టి కామక్రోధాలతో దూరులెల్లా కట్టుకొంటి ఇట్టి ముద్రమోచేనంటేనేమందువో నెట్టన శ్రీవెంకటేశీకు నలమేల్మంగకు గట్టిగానే లెంకనైతి కరుణించే మందువో